మనస్సు నుంచి దూరం చేసేయాలి ఉదాసీనంగా ఉండిపోవాలి ఉపేక్షా భావంతో ఉండిపోవాలి అది సాధువుల యొక్క ధర్మం బృహస్థుడు అలా నేను చెప్పట్లేదు సాధువుల యొక్క ధర్మం గృహస్థుడు కూడా వనపృస్థాశ్రమంలో అలా ఉంటే మరి అవసరం దట్ ఈజ్ నీడెడ్ మన హెస్టు గ్రో అంటే దానికి వేలు కోర్టులో దవా వేసి రావడం కాదు మరి ఉపేక్ష చేయడం అలవాటు చేసుకోవాలి సో ఇది మనం సలహా ఇచ్చాను ఎందుకు సలహా ఇచ్చానంటే మనిషి పరుష పదజాలాన్ని వాడుతుంటే ఆ వివేకం తక్కువైందని అనిపించి సలహా ఇస్తాను అప్పుడు ఆ సలహా స్వీకరించినట్లు అనిపించింది తత్కాలం ముందు స్వీకరించినట్లు అనిపించింది భవిష్యత్తులో ఏం చూసుకుంటారో వాళ్ళు చూసుకుంటారు సో ది పాయింట్ ఈజ్ ఒక పీస్ ఆఫ్ అడ్వైజ్ ఇచ్చి వదిలేస్తారంటే ఈహిహాస్ టు వర్క్ అవుతా ఉందా పృచ్న్ పండిత వాడు పండితహ మేధావి రెండు పదాలు ఉన్నాయి పండిత అంటే అర్థం వేరు మేధావి అంటే అర్థం వేరు పండిత అంటే శాస్త్రము యొక్క ఉపదేశమును పొందినవాడు ఉపదేశం ఉండాలి కదండి మేధావి అంటే పొందిన ఉపదేశమును ఆకలింపు చేసుకున్నవాడు ఇప్పుడు చూడండి అక్కడ పండిత అంటే ఉపదేశవాన్ ఉపదేశం పొందాడు వీడు పండితుడయ్యాడు గంధార దేశానికి వెళ్ళి దారి వీడు చెప్పాడు వీడి పండితుడయ్యాడు మధ్యలో ఏ గ్రామాలు వస్తాయో పేర్లు కూడా చెప్పాడు పండితుడు అయిపోయాడు పండితుడైతే చాలదు మేధావి కూడా అయి అంటే ఆ పొందిన ఉపదేశాన్ని ప్రాపర్గా యూస్ చేసుకోవాలి మేధావి అంటే ఏమిటి పరోపదిష్ట గ్రామ ప్రవేశ మార్గ అవధారణ సమర్థ ఇతడు ఈ కారుణి కూడా ఉపదేశించాడు ఇతరుని చేత ఉపదేశించాడు ఏమిటి ఉపదేశించబడింది ఈ గ్రామం వెళ్లాలి ఆ విధంగా ఆ గ్రామంలో ప్రవేశించాలి ఆ విధంగా గ్రామం నుంచి బయటపడాలి అనే గ్రామంలో ప్రవేశించే మార్గాన్ని ఉపదేశించాడు ఆ ఉపదేశం మనస్సులో మెదులుతోంది ఆ పదాలు మెదులుతు వాక్యం మెదులుతోంది తీరా మీరు క్లియర్ సిచ్యువేషన్ వచ్చేపటికి తీరా విలేజ్ వచ్చేపటికి ఆ ఉపదేశాన్ని అప్లై చేసి యా దిస్ ఈజ్ వాట్ యూ టోల్ This is when we are entering the village. Now we are coming out of the village. And then we will take a photo of the avadhara, and then we will take a photo of the streams. Theoretical ga tolushukunna, then practical ga apply chetan. That is Pandita, ante, having theoretical knowledge. Medhavi, ante, having practical innovation. That is innovative, there is no one. There is no one. There is no one. That is the sun. Allah has come. గంధార అనేవ ఉపసంపద్యేత తప్పనిసరిగా విథౌట్ టెయిల్ వాడు వెళ్లవలసిన గంధార దేశానికి వెళ్తాడు దారి తప్పాడు అనుకోండి గంధార దేశం వెళ్ళడానికి బదులు బెలూచిస్తాన్నో లేకపోతే చైనాతో వెళ్తాడు అడవిలో దారి తప్పితే ఇటు గంధారము ఇటు చైనా ఉందనుకోండి చైనాకు పోతాడు పదిహేను రోజుల తర్వాత చైనాకు వెళ్ళి చూసుకుంటే మళ్ళీ వెనక్కి రావాలి పూర్వం అలా ఉండి ప్రయాణ అలా కరెక్ట్ గా వెళ్తాడు ఒకవేళ వాడు అంతటి పండిత మేధావి కాదనుకోండి దాన్ని తప్పుతాడు ఆ మాట వెళ్తున్నాడు నేతరహా దేశాంతర దర్శన తృడ్వా పండిత మేధావి అయిన వాడే గంధారానికి వీడు పండితుడు కాడు మేధావి కాదు ఇతర ది ఆపోజిట్ అంటే అర్థమేంటి మూఢమతి మూర్ఖుడు ఆ చెప్పిన ఉపదేశము వాడికి బురగాయక ఓకేసారి తెచ్చినా దాన్ని ప్రాక్టికల్గా అప్లై చేయడందుకు మరిచిపోతాడు లేకపోతే ఆ అప్లికేషన్ ఉండదు ఫోకస్ ఉండదు అటువంటి మూఢమతి నా వాడు గంధారానికి వెళ్ళాడు ఇంకొకడు ఉంటాడు వాడు పండితుడే ఉపదేశం ఉంది తెలివితేటలు ఉన్నాయి కానీ వాడికి గంధారం చేరుకోవాలనే దృష్టి లేదు దేశాంతర దర్శన తృటే గంధారాన్ని ఉంది మన గంధారమే కదా ఎప్పుడైనా చూడొచ్చులే ఇదేదో కొత్త దేశం ఉంది ఇక్కడ ఇక్కడ ఏదో ఆకర్షణలు ఉన్నాయి బాగున్నాయి ఈ ప్లేస్లోనూ ఇక్కడ డబ్బు దశకం బాగా సంపాదించచ్చు ఏవో భోగాలు ఉన్నాయి అని ఇంకొక దేశాన్ని చూడాలనే తృష్ణ గలవాడు తృతి అంటే తృష్ణ గలవాడు ఆశ గలవాడు వాడు కూడా గంధరానికి వెళ్ళాడు గంధరానికి ఏమి వెళ్తాడు వాడు చోట ఆకర్షణలోకి పోతాడు ఒకసారి ఏమైందంటే మా గురువు గారు రూపాయిచ్చి అరే సంతకు వెళ్ళి కూరలు కొనుక్కురా ఒక కేజీ వంకాయలు ఒక కేజీ బీరకాయలు వస్తాయి పావలాగి పావలాగి ఇంకా మిగిలిన చిల్లర పట్టుకున్నాం ఆ రోజుల్లో ఇచ్చాం సరే పట్టుకుని జైలో వేసుకుని వెళ్తుంటే ఇంకో ఫ్రెండ్ తగ్గాడు వాడితో ఇంకో ఫ్రెండ్ తగిలాడు హై చదివే రోజుల్లో సంతకు వెళుతుంటే ఆ కూరగాయ దుకాణానికి ముందు ఇవతల ఈ జూదం ఉంది జూదం ఉంటుంది సంతలో జోదో అంటే దాన్ని ఏదో అంటారు క్యూబ్ లో ఉంటుంది అలా వేస్తాడు మీరు అన అర్ధన అలాగే మీరు ఒక వస్త్రం లాంటివి వేస్తాడు అక్కడ ఒక పది బొమ్మలు ఉంటాయి ఎనిమిది వస్తే ఆరు వస్తేది అలా ఉంటుంది గుండాట అంటారు దీన్ని ఎట్లయినా విన్నారా గుండు ఆట అని ఉంటారు మీరు విన్నారో లేదో బట్ సంథింగ్ సిమిలర్ మీరు చూస్తుంటారు ఈ సంతల్లో ఉంటాయి ఎవరో ఒకరు పెడతాడు వాడిని దాటుకుని కూరల దగ్గరికి నేను వెళ్లబోతున్నా వెళ్ళబోతుంది వీడు వెళ్ళడేరే నువ్వు గుండాలో పెట్టు పెడితే నీ రూపాయి రెండు రూపాయలు అవుతుంది దాంతో పెట్టాలంటే ఇన్వెస్ట్మెంట్ ఉండాలి రూపాయి రెండు రూపాయలు అవుతుంది ఈ రూపాయిని బట్టి నీ గురుగారు రూపాయి కోట పట్టుకెళ్ళి ఇచ్చేస్తాను అసలు అది దాంతో అదే సలహా లాగా చెప్పాడు కాదు మరి అవకపోతే అవకపోవడం అనేది అవుతుంది నేను ఐ నో హౌస్ డోటి సరే అయితే అని పెట్టామండి రూపాయి పోయి రూపాయి పోతే వెనక్కి వెళ్తాం గురువు గారి దగ్గరికి సిగ్గు కదా నేను ఎంపిక వాడు వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయాడు నేను మా ఇంటికి వెళ్ళిపోయాను ఐదవ తేదీ అంతా రెండో మూడో ఐదు సాయంకాలం పాఠం ఉంటుంది ఏదో మేఘ సందేశమో కుమార్ సంభవం చదివేవాళ్ళం అప్పట్లో చిన్నపిల్లలనే కానీ పుస్తకాలు గట్టి చదివేవాడు కాలుజాలది చదువుతుండేవాళ్ళం సో నా గారు అడిగారు అయినా సాయంకాల పాఠానికి వెళ్తున్నావా అని అడిగారు ఏంటి చదువుతున్నాడు కుమార సంభవం చదువుతున్నాడు సాయంకాలం క్లాస్ ఉంది వెళ్తున్నావా అండగా వెళ్తున్నా మరి ఇంకా ఇక్కడే టచ్ చేస్తున్నా వెళ్ళుకొని అంటే సరే అని జాగ్రత్తగా వెళ్తే అడిగారు కూరలు తాలేదు రెడీగా అంతకుముందే వీడి ఎవరో చెప్పారు వీడి కూరలు డబ్బు అక్కడ పెట్టారు అసలు గుండాట్లో పెట్టాను పోయిందా పోయింది పొరపాటు నెక్స్ట్ క్లాస్ లో క్లాస్ అంటే పాటు తర్వాత ఇంటికి చేరింది ఆట ఇంటికి చేరితే మా నాయనగారు ఆ రూపాయి అయింది పంపించి రూపాయి అంటే విలువ ఆ రోజుల్లో రూపాయిగా వెరీ వాల్యూబుల్ కరెన్సీ మించి కేకలేస్తారు అలాంటి పొరపాటు ఎప్పుడు చేయకూడదు సో దేశాంతర దర్శన తృతం ఈ దేశాంతరాన్ని చూడాలనుకునే తృష్ణ గలవాడికి వాడి గంధారానికి చేరుకూడదు కాబట్టి మీకు ఆత్మ జ్ఞానం కావాలా లేకపోతే ఇంకా ఏమైనా కొన్ని కూడా కావాలా అంటే ఇంకా కొన్ని కూడా కావాలా అయితే ఆత్మజ్ఞానాన్ని కంగారు లేదు అది ఇప్పుడు రాదు అది ధర్మార్థకామ మోక్షాలు ఉన్నాయి మీకేం కావాలి ఓ ప్రెసర్ కొంత ధర్మం కూడా కావాలి కొంత అర్థం కావాలి కొంత ధర్మం అంటే పుణ్యం అనమాట స్వర్గానికి వెళ్ళటానికి సో ధర్మార్థం కావాలి ఇదో పెసరు అదో దెన్ యూ పోస్ట్ పాన్ మోక్ష ఇట్లాంట్ వర్క్ మోక్ష అంటే ఇట్ ఈస్ ది ఇట్ ఈజ్ ఎగ్జాక్ట్లీ ది అపోజిట్ ఆఫ్ సంసార సంసారంలో మిథ్యాబుద్ధి పూర్తిగా ఉంటేనే మోక్షం కాబట్టి సో ఆ వైరాగ్యం అవసరము అంతర్ అంతర్దృష్టి స్వపరాంగ్ముఖుడిగా ఉండకుండా ప్రత్యంగముఖుడుగా ఉండేటువంటి లక్షణం మీరు చూసారు గోపనిషత్తులో అక్కడ వాడు మాత్రమే ఆత్మస్వరూపాన్ని తెలుసుకోగలుగుతాడు ఆయర్లెస్నెస్ ఉండాలని చెప్తాను ఇంతవరకు దృష్టాంతం ఉన్నాము యథాయం దృష్టాంత వర్ణిత స్వవిషయేభ్యో గంధారేభ్య పురుషరైరక్ష అవివేక దిర్మూఢ సో ఇప్పుడు ఇప్పుడు ప్రారంభమైంది గద్య గద్య ఇప్పుడు ప్రారంభమైంది చెప్పాను చూడండి శంకరులు పొయిటిక్ గా ఉంటున్న అందమైన గద్యని సంథింగ్ సంథింగ్ లైక్ దట్ ఈస్ కమింగ్ నౌ స్లో యథాయం దృష్టాంతో వర్ణిత ఈ దృష్టాంతం వర్ణించబడిందో అదే విధంగా మనం దార్శ్రాంతగానికి అప్లై చేయాలి ఆ దృష్టాంత సారమేమిటి పురుష స్వవిషయేభ్యో గంధాదేభ్య తస్కరై అధిన పురుషుడు అంటే మనిషి విషయ శబ్దానికి దేశమనర్థం ఉంది స్వవిషయేభ్యో గంధారేభ్య అంటే తను నివాసం చేసే దేశము విషయము అంటే దేశం అనర్థం ఉంది సో జనపదము విషయము ఇవన్నీ ఆ పదాలు చాలా ఇంట్రెస్టింగ్ వర్డ్స్ అవి మన వేదాంత విషయం అంటే ఇంద్రియ గోచరమైన కాదు దేశము సో తన దేశమైనటువంటి గంధారము నుండి వీడు తీసుకురాబడ్డాడు ఎవరి చేతన తస్కరై ఎందుకంటే విశేషతాన్ని ఆయన అక్కడ శ్లేషలో వాడారు మనల్ని సంసారంలోకి అడవిలో సంసారం అనే అడవిలోకి ఈడ్చుకుపోయేటువంటి తస్కరులు ఆరుగురు ఉన్నారు ఐదు జ్ఞానేంద్రియములు ఒక మనస్సు ఆరుగురు చోరులు లేదా ఐదు జ్ఞానేంద్రియాలను వేసుకోండి వాట్ ఎవర్ సో మోర్ దెన్ వన్ తస్కర అధినద్ధాక్ష అధినద్ధాక్ష అంటే కళ్ళకు గద్దర కట్టేటువంటి ఏమిటి వీడికి వివేకం లేకుండా అయిపోతుంది అవివేక అనమాట దింగ్మోహ ఏ దిక్కులో వెళ్తున్నామో తెలియదనమాట అవన్నీ మళ్ళీ ఒకసారి ఆ సారా అని చెప్తున్నారు ఎందుకంటే ఇప్పుడు దార్ష్టాంతకానికి అప్లై చేయటం కోసం అలా ఉన్నాడు వీడు ఇప్పుడు దార్ష్టాంతికంలో రండి అశనాయా పిపాసాదిమాన్ ఇంకా దార్ష్టాంతికం ఇంకా దృష్టాంతమే వీడు అడవిలో విడిచిపెట్టేశారంటే వీడు బతికేలా ఉంటుంది అక్కడ ఆకలి వేస్తూ ఉంటుంది ఉండదు దాహం వేస్తూ ఉంటుంది నీరుండదు ఆది శబ్దం చేత ఒళ్ళు నెప్పులు చేస్తూ ఉంటుంది మందు ఉండదు ఏదో అలాగంటుంది ఇంకా అటువంటి కష్టాలు ఏవో ఉంటాయి సరివేస్తూ ఉంటుంది కప్పుకుందుకేమో ఉండదు అటువంటి ఇబ్బందుల్లో ఉంటాడు తర్వాత వ్యాఘ్ర తస్కరా దనేక భయానర్థం ఏం చేశారు వీడికి ఇష్టం లేకున్నా బలవంతంగా ప్రవేశపెట్టారు గుండెటలో నన్ను మా మిత్రుడు ప్రవేశపెట్టినట్టుగా నాకు బాగా గుర్తు వాళ్ళిద్దరు మిత్రులు కూడా పైగా ఒకళ్ళు వాళ్ళిద్దరూ కలిసి నన్ను గుండెటలో ప్రవేశపెట్టారు ఎందుకంటే వాళ్ళ దగ్గర పైసలు లేవు ఆడదానికి ఆడేసి ఓడిపోయారు ఇప్పుడు నా దగ్గర రూపాయి కనబడుతోంది ఈ రూపాయిలో చాలా ఆట ఆడచ్చు ఆ రకంగా దిగి నిలబెట్టారు ఎనివే సో వీళ్ళు ఈ తస్కరలు ఏం చేశారంటే అరణ్యం ప్రవేశిత ఈ గంధార ఉన్న పురుషుణ్ణి వాడి ఇంట్లో వాడు ఉన్నాడు హాయిగా వాడిని అరణ్యంలో ప్రవేశపెట్టారు ఏమిటి అరణ్యము అంటే వ్యాఘ్రములు ఉంటాయి ఇంకా పెద్ద పులులు ఉంటాయి ఏవి వ్యాఘ్రహాలు చెప్తారు తర్వాత తస్కరులు ఉంటారు చూరులు ఉంటారు ఆది శబ్దం చేత ఇంకో తోడేళ్లు ఉంటాయి గుయ్యులు ఉంటాయి లేకపోతే మాగులు అవి ఉంటాయి దాంతో దాటబోతూ ఉంటే కొట్టుకుపోతాడు ఇలాంటివి ఉంటాయి అయితే ముళ్ళ చెట్లు ఉంటాయి విషపు చెట్లు ఉంటాయి అడగంటే అంతేతనే అనేక భయ అనర్థం వ్రాత యుతం వ్రాత సమూహము గ్రూప్ థింగ్స్ ఏమిటి అనేకములైన అనర్థములు అంటే ఆపదలు భయములు ఇవి అనేకములైన అనర్థములు భయములు ఉంటాయి ఒక అతను ఉన్నాడండి హీఈ సీఏ సీఏ అంటే అంటే ఇప్పుడు నేను చెప్పేది ఎలా ఉంటుందంటే కొంత వైరాగ్యానికి సంబంధించినగా ఉంటుంది అంటే అంబిషన్కి విరుద్ధంగా ఉంటుంది మరి వేదాంతంలో సంసారం యొక్క అంబిషన్ రెండు రెండు కోఎగ్జిస్ట్ కదా ఈజ్ అ Uh, uh, chapel the accountant and he was high uh, went well to do why to went to do and atana em chestundante a caru illu pillalemu manchi parideina swarugu swarugu kuntaru bhari udyogam chesto tanu kandara udyogam chesto naluru employment ichi he is a boss himself atani uh, ge unna padanga ippudu unnatondi economic situation ni four times five times increase cheyalani kodukundaru అంటే ఇప్పుడు పది లక్షలు ఉందంటే పది లక్షలు వంద లక్షలు ఉంది ఉంటుంది ఒక కోట్ ఉందంటే ఇప్పుడు దీన్ని పది కోట్లు చేసేయాలి ఎంత కాలంలో వచ్చేసేయాలి ఓ ఏడాది ఏడు మూడు కోట్లు అయిపోవాలి అలాగంటే ఒక లక్షణం బయలుదేరింది దాంతో అతను ఏం చేసేటంటే హీ ఎంటర్ ఇంటూ ఏ ప్రాజెక్ట్ ఎవరో చెప్పారు ప్రాజెక్ట్ ఓ మళ్ళీ దానికి ప్రాజెక్ట్ రిపోర్ట్ ఇదేది ఆ ప్రాజెక్ట్ ఏమిటంటే ఇట్ ఇట్ ఈజ్ సంథింగ్ టు డూ విత్ మెడిసిన్ మెడిసిన్ సిస్టమ్ అది ఎలాగంటే లన్ లో ఉండే హాస్పిటల్స్ లో ఎంఆర్ఐలు తీస్తా మ్యాగ్నెటిక్ రెసిడెన్స్ ఇమేజింగ్ తీస్తా ఆ ఎంఆర్ఐలు ప్రతిదానికి ఎంఆర్ఐఏ తలపోటు వచ్చినా ఎంఆర్ఐఏ మోటాల నొప్పి వచ్చినా ఎంఆర్ఐఏ నడి నొప్పి వచ్చినా ఎంఆర్ఐ అన్నిటికీ ఎంఆర్ఐఏ ఇది వరకు ఎక్స్రే ఉండేది ఇప్పుడు ఎంఆర్ఐ ఈ డాక్టర్లు ఉన్నారే ఎన్ని డయాగ్నాస్టిక్ టెస్టులు పెట్టేస్తారంటే ఎందుకంటే వాళ్ళకి ఆ పుచి ఉండదు నాడి చూసి హార్ట్ ఎలా ఉందో చెప్పకున్న దానికేనో ఈసీజీ స్ట్రెస్ టెస్ట్ యాడియోప్లాస్టి యాండియోగ్రామ్ ఇలాంటి వారుడగదని బట్టి ఎదురుకుండా బట్టి చెప్పడానికి తేడా లేదు సో ఏమవుతుందంటే ఆ సైకలాజికల్ గా దే ఆర్ పుష్డ్ ఇన్ టు ఏ సిస్టమ్ ఇన్ విచ్ దే దే టోటల్లీ రిలై అప్ ఆన్ డయాగ్నోస్టిక్ టెస్ట్ అలాంటిది వాళ్ళు వాళ్ళు సైకలాజికల్ గా డిపెండెన్స్ డెవలప్ అయిపోతుంది వాళ్ళకి ఈ మాట డాక్టర్లే చెప్పారు దాంతో దే గో రైటింగ్ డయాగ్నాస్టిక్ టెస్ట్ ప్రతిదానికే ఎంఆర్ఐఆ పురుషులు స్త్రీలు ఎన్ని సందర్భాలకు అన్నింటికీ ఎంఆర్ఐర్ లండన్ హాస్పిటల్స్ నుంచి పర్ డే మిలియన్ ఎంఆర్ఐస్ వెల్కమ్ మ్యాగ్నెటిక్ రెసిడెన్స్ ఇమేజ్ మిలియన్ వస్తాయి వీటిని రీడ్ చేయాలి రీడ్ చేసి ప్రిస్క్రిప్షన్ ఇవ్వాలి రిపోర్ట్ ఇవ్వాలి డాక్టర్స్ డయాగ్నాసిస్ ఇవ్వాలి అందుకే రేడియాలజిస్ట్ అంటారు డాక్టర్ ఆ రీడ్ చేసే డాక్టర్లు లండన్లో తక్కువ ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తాడంటే ఆ ఎంఆర్ఐలు అన్నింటినీ పడుకొస్తాడు ఇండియాకి ఇక్కడ మణిపాల్లో ఆఫీసు ఈ ఎంఆర్ఐని రీడ్ చేసి పేషెంట్ని చూడరు వెళ్ళి రెడీ అది పేషెంట్ ఉండడు రీడ్ చేసి కింద ఇస్తాడు అది మళ్ళీ అక్కడ ఇస్తాడు ఒక ఎంఆర్ఐ రీడ్ చేసి ఇచ్చినందుకు వాళ్ళు డే టైం ఇస్తారు ఫార్టీ అవర్స్ అంతా ఇచ్చినందుకు వాళ్ళు యాభై పౌండ్లు చెల్లిస్తారు ఆ యాభై పౌండ్లలో ఈయన ఇరవై పౌండ్లో పది పౌండ్లో డాక్టర్కి చెల్లిస్తాడు మిగిలిన దాంట్లో ఖర్చులు దీంట్లో ప్రవేశించాడు ఈయన ఇన్వెస్ట్మెంట్ ఇనీషియల్ ఇన్వెస్ట్మెంట్ ఈ సో హెవీ దీంట్లో బోల్డ్ కాంపిటీషన్ ఈ లాస్ట్ వెరీ హెవీ మనుషులు సంసారాల్లో అలాగే ప్రవేశిస్తూ ఉంటారు వ్యాఘ్ర తస్కర అనేక అనర్థ భయ వ్రాతయుతం అరణ్యం అలా ఉంటుంది అంబిషన్ ఎక్కువ ధనాన్ని సంపాదించాలి సంతృప్తి ఉండాలి లైఫ్ లో గోల్స్ కరెక్ట్ గోల్స్ ఉండవు రాంగ్ గోల్స్ ఉంటాయి తీవ్రమైనటువంటి ఆసక్తి ఉంటుంది ధనం మీద లోభం ఉంటుంది దాంతో ఈ సంసారమనే అరణ్యంలో ప్రవేశం చేసి సక్సెస్ అయినా దాంతో ఇరుకు కూరుకుపోతాడు ఫెయిల్ అయినా కూడిపోతాడు ఏదైనా లాస్ట్ అలాంటి దాంట్లో ప్రవేశించాడు అలాంటి అరణ్యంలో ప్రవేశించాడు ఇంతకీ దృష్టాంతం నుంచి నేను దార్శనాంతిగానికి అప్పుడే మార్చేస్తాను ఇంకా శంకర్లు మార్చలేదు దృష్టాంతం అని చెప్తున్నారు తర్వాత దుఃఖార్థ విక్రోషన్ బంధనేభ్యో ముక్షు ఆ పదాలన్నీ దృష్ మనసులో పెట్టుకు పడతారు ముముక్షు ముక్షు అని వేదాంతం మాట అది బంధనముల నుండి మోక్షమును కోరుతూ విముక్తిను కోరుతూ నిలబడి ఉన్నాడు వీడు ఈ ఈ అడవిలో దుఃఖార్థ దుఃఖంతో తేడను పొందుతున్నాడు తర్వాత విక్రోశం అయ్యో బాబో ఏడుస్తున్నాడు బంధనేజ్యో ముము తిష్టతి కనపడ్డ వాళ్ళతో అల్లా ఇదో ఇదొక హ్యూమన్ వీక్నెస్ ఎవడన్నా మనిషి కనపడే హలో హవాజ్యూ అనగానే వీడుకున్న కష్టాలన్నీ వాడి ముందే ఎక్కడ పెట్టాడు వాడుతే క్యాషువల్ గా హౌడుయు అని అడిగినట్టుగా అడుగుతాడు హౌడు వాడు అడిగేసి ఆగకుండా వెళ్ళిపోతూ ఉంటాడు రిప్లై ఈజ్ నాట్ ఎక్స్పెక్టెడ్ కానీ వీడే ఆపి నేను ఎలా ఉన్నానో చెప్తాను వినో అడిగే అవుతాను కానీ వీడి వీడి పురాణం అంతా అడుగుతాడు వారి కష్టాలు పడుకు వాడు ఏమీ ఫ్రీగా ఉన్నాడా ఫ్రీగా ఉంటే వాడు అంత పరుగులు ఎత్తుకుంటూ ఎందుకు వెళుతున్నాడు వాడు ఫ్రీగా లేడు ఈ టూ డజంట్ హ్యావ్ ఫ్రీడమ్ ఈజ్ ఆల్సో బావుండ బట్ ఉండే మాట అడిగితే మనుషుల వీక్నెస్ ఏమిటంటే తమ నేను ఎంతో కష్టపడిపోతున్నాను ప్రతి వాళ్ళకే ఉంటుంది వీక్నెస్ నేను ఎంతో కష్టపడిపోతున్నాను అనే విషయాన్ని ఎదరవాళ్ళకి చెప్పాలి చెప్పి సింపతిని పొందాలి ఈ సింపతి అనేది ఒక పిచ్చి అంటే సైకలాజికల్ డిపెండెన్స్ ఈ సింపతి అంచేతనే నేను అప్పుడప్పుడు అడుగుతూ ఉంటారు మీరు మీరు ఆ రోజు ఎక్స్పెక్టింగ్ సింపతి ఫ్రమ్మి అని అడుగుతాయి ఓకే ఇఫ్ ఆర్ ఎక్స్పెక్టింగ్ సింపతి దట్ ఈస్ ఎ డిఫరెంట్ స్టోరీ ఇఫ్ యూఆర్ ఎక్స్పెక్టింగ్ ఎ పీస్ ఆఫ్ కౌన్సిలింగ్ వితౌట్ ఎనీ సింపతి దెన్ ఇది సాల్వ్ ఎ డిఫరెంట్ సిచ్యువేషన్ So, manushu, they don't want counselling, they don't want wisdom, they want sympathy. They want to cry on the shoulder of the other kashnan, all the time. That's why the mind is a habit, and they're tired. They don't want to be angry, they don't want to be angry. They don't want to be angry, they don't want to be angry. So, the kashnan is angry, they don't want to be angry. So, counselling is different and sympathy is different. We have no sympathy to expect. We have to do this, we have to go. కానీ విక్రోషన్ క్రోషిస్తున్నాడు అలా ఉన్నాడు ఆయన ఆ దృష్టాంతాన్ని ఇంకా చెప్తున్నారు అందాము సథంచి కారునికేన చి మొత్తం మీద అతి కష్టం మీద కథంచి దేవా ఇదేదో హ్యాపీ అన్నా చాలా లక్ కలిసి పుణ్యం కలిసి రావాలి అప్పుడు ఒక దయామయుడు అటు దేడం పట ఆయన వచ్చి వీడిని మో ఆ కట్లన్నీ విప్పించబడ్డాడు అప్పుడు స్వదేశాన్ గంధారానేవా ఆపన్న నిర్వృత శిక్ష్యభూత్ సో ఆయన కట్లు ఒప్పి దారి బోధించితే వీడి తెలివితే ఆ దారి ప్రకారం వెళ్తే మనం చూసాము స్వదేశాన్ గంధారానేవా ఆపన్న తన దేశమైనటువంటి గంధార దేశానికి చేరుకున్నది నిర్వృత అక్కడ మనస్సులో ఉండే దుఃఖమంతా తొలగిపోయింది సుఖీ అభూ సుఖాన్ని పొందాడు ఎందుకని హోమ్ అరైవల్ ఈ అరైవ్డ్ అట్ ది హోమ్ సో అందుకోసం ఆ సుఖాన్ని పొందాడు మనకి జీవితంలో టెన్షను ఫియరు భయము ఉందా లేదా ఎందుకుందో తెలుస్తున్నా అండి మనం వీఆర్ ఇన్ ది మార్కెట్ ప్లేస్ మనం వూ హ్యావ్ నాట్ ఎట్ అరైవ్డ్ అట్ హోమ్ మన హోమ్ మనం చేరుకోలేదు మన ఆత్మ నిన్న మీకు మనం చూడండి ఆ ఈగోని స్ట్రిప్ ఆఫ్ చేసి ఆ ప పరం దృష్వా నివర్త తన స్వరూపము పూర్ణము అని ఒక డిమ్స్ అయినా వాడు తెలుసుకుంటే వాడు హి అీన్ ది హోమ్ అనమాట ఇది గోయింగ్ హోమ్ లాంటిది వన్ హ్యాస్ టు గో టు హిజ్ ఓన్ ప్లేస్ అంటే స్వరూపం హోమ్ ఇది హోమ్ అరైవల్ ఇప్పుడు ఎంతసేపు సంసారం అనేటువంటి పరస్థానంలో బతుకుతూ ఉంటాడు తప్పిస్తే హోమ్ చేరుకున్న సందర్భమే లేదు ఈ గంధార దేశానికి చేరుకున్నాడు హోమ్ హీ అరైవ్ డ్యాట్ అదే దృష్టాంతం తర్వాత ఆ మొత్తం వాక్యం కూడా చదివేస్తున్నా చెప్పండి ఏమేవా సప జగదాత్మస్వరూపావీమయారణ్యం వాతకరుధిరేదో మాంసాస్థిమజ్జ్జాశుక్రకృమిమోత్రపురీషవచ్చీతోష్ణానేకద్వంద్వవచ్చ तिस्ते पदाली चल इदी मोहपटाभिन भारिया पुत्र पशुबंध्वादिदृष्टानेक विषय तृष्णा पाशिता पुण्यापुण्यादि तस्कर प्रवेशि अड़े प्रवेश अर्वा अहमुष्य पुत्र मम बाधवा सुख्य ही दुखी सुख्यहम दुखी मूढ़पंड धाको बंधु जातो मृत जीर्ण पापी पुत्रो मे मृत धनम ना हम కథం జీవిష్యామి కా మే గతి తాణం ఇవేకశతస్రార్థజావాన్ విక్రోశన్ అలా ఏడుస్తున్నారు అయ్యో యోటో దుఃఖపడుతున్నారు సంసారణ్యంలో కథంచి దేవా పుణ్యాతిశయా పరమకారుణిక కంచబ్రహ్మాత్మవిదం విముక్తబంధనం బ్రహ్మిష్టం యో పుణ్యాత్ము గురుకర్విరి తేన్రహ్మవిదా కారుణ్యాత్ దంశారషయదోషదర్శనమాగ విరక్త సంసార్య నాసిం సంసారీ అముష్యపుర్మవాన్ కి సద్యవసిద్యాోహపటాధిన మోక్షి గంధారపురుషవచ్చ ం సమానముపసంపద్య సుఖీ నివృత సద్ేతమేవాహార్యవాన్ పురుషో వేదేతి అది సంగతి అక్కడికి దార్స్తాంత్రికంలోకి వచ్చాం ఏమేవ ఇదే విధంగా వీడి వీడి అసలు గంధార దేశం స్వగృహం అన్నట్టుగా వీడి స్వగృహం ఏమిటి సతహా జగదాత్మ స్వరూపాత్ అది వీడి స్వగృహం వీడి స్వరూపమే వీడి స్వగృహం ఈ సంసారి ఈ మనిషి వీడి స్వరూపమే స్వగృహం ఏమిటది జగత్తు యొక్క ఆత్మయైన సత్ ఆ బీయింగ్ ఉన్నదే నేను బీయింగ్ బీయింగ్ అని ఊరికే చాలంగా చెప్తా బికాజ్ ఐ టెల్యూ ఐ నో ఇట్ ఐ టెల్యూ i know it and i know the importance of it that's why i want to bring your attention to that mee swaroopamuga unna aa uniki be be get connected with it. get establish first get connected with it as often as you can get connected with it manam em chestam as often as we can as as we are samsaram to connection get ekpuru samsara ఇంకా ఏ సంసారం లేదనుకోండి టెలిఫోన్ చేసిన సంసారంతో కనెక్షన్లు వస్తాను టెలిఫోన్ ఒకటి ఉంది కదా పైగా టెలిఫోన్ లేకపోతే బతకలేమని అంటాం టెలిఫోన్ కనిపెట్టింది ఈ మంచినే కదండి గ్రహం బెల్ల కనిపెట్టింది ఈ మంచినే కదా అంతకుముందు అంతకు ముందు మీరు టెలిఫోన్ లేదు కదా నీకు నీ జీవితంలో దుఃఖాన్ని అనుభవించావా అని అడిగి చూడండి అడిగితే వాళ్ళు అంటారు దుఃఖాన్ని అనుభవించిన మాట అయితే వాస్తవమే కానీ టెలిఫోన్ మూలంగా దుఃఖాన్ని అనుభవించలేదని చెప్తారు దుఃఖ ఏదో ఉంటుంది కానీ దానికి టెలిఫోన్ కి లేదు సో ఎనీవే సో టెలిఫోన్ చేసి మనం సంసారం చేస్తాం టెలిఫోన్ కూడా మనం ఎలా చేస్తాం ఏ పని లేదనుకోండి ఎక్కడికి టెలిఫోన్ చేయాలి ఎక్కడికి టెలిఫోన్ చేయాల్సింది ఏం లేదు అయినా కూడా ఈ ఇన్వెంట్ సంథింగ్ అండ్ అని టెలిఫోన్ వాళ్ళని డిస్టర్బ్ చేయడం మనం డిస్టర్బ్ అవుతాం ఈమెయిల్ వివే హండ్రెడ్స్ ఆఫ్ ఇమెయిల్స్ నేనేం చెప్పానంటే అత్యవసరమైన ఈమెయిలే ఆన్సర్ చేస్తాను ఆల్ వేదాంతి ఇమెయిల్ ఎవ్రీథింగ్ ఎల్స్ ఈజ్ నాట్ ఆన్సర్డ్ అత్యవసరమైన ఈమెయిల్స్ తర్వాత అమెరికాలో ప్రోగ్రామ్స్ ఇండియాలో కూర్చొని ఫిక్స్ చేయను అమెరికాలో దిగిన రోజునే ఫిక్స్ చేస్తాను ఎందుకంటే ఇండియాలో కూర్చోడం అమెరికా గురించి ధ్యానం చేస్తూ ఉంటాం అమెరికాలో కూర్చోడం ఇండియా గురించి ధ్యానం చేస్తాం అది పద్ధతి కాదు అది ఇండియాలో ఉన్నప్పుడు ఇండియా ధ్యానమే అమెరికా వస్తున్నప్పుడు అమెరికా ధ్యానమే ఎక్కడ ఉన్నప్పుడు అక్కడదే లేకపోతే ఏమవుతుంది వర్తమానంలో ఉండడం ఎప్పుడూ ఉండదు ఎప్పుడు భవిష్యత్ లో బతకడమే ఉండదు అది లేకపోతే అది ఒక హైప్ డెవలప్ అవటం కాబట్టి మినిమమ్ ఈమెయిల్ ఇగో టికెట్ కొన్నాము పంపిస్తున్నాము లేకపోతే ఇగో మీరు ఇప్పుడు వస్తున్నారు మేము రిసీవ్ చేసుకునేందుకు వస్తున్నాము ఇలాంటివి అత్యవసర అంతకు మించి నథింగ్ మోర్ దాన్ సో వాట్ ఏ మీన్ ఈజ్ సంసారంలోకి ఆఫన్ వీ గో మనం కూడా ఆపని చేస్తూ ఉంటాం దీనికోసం గృహస్థు సంసార సన్యాసాన్ని తేడా లేదు వీ ఆఫ్ గోయింగ్ టు సంసార ఆ మిస్టేక్ మానేసి వీ ఆఫన్ షుడ్ గెట్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ అవర్ స్వరూప అట్ ఆ బీయింగ్ లో ఎస్టాబ్లిష్ అయిపోతూ ఉండాలి being you put connected to the being बस that's all you don't do anything else endukante you need not do anything nenu mundu cheppanu you need not do anything you are that what you want to be nigaaniki what you consent to be that is you are already meeru evangaaval anukuntunaru aanandanga undal anukuntunanu adi nu aananda swaroopu ide ikkade naagemo ee cheda ee badhal bandile em undakundaa undal anukuntunanu you are already that neneemo రోగం ఏం లేకుండా ఉన్నారనుకుంటున్నాను యు ఆర్ ఆల్రెడీ దాట్ నాకు మానసికమైన చింతలు ఏం లేకుండా యూఆర్ ఆల్రెడీ దాట్ ఇంక ఇంకా చెప్పేవిటం యూఆర్ వాట్ ఆల్ యుంట్ బీ వాట్ ఆల్ యు లవ్ టు బీ యూఆర్ ఆల్రెడీ దాట్ మరి ఎందుకని నా అంటే వీటనమాట నువ్వు స్వదృహంలోనే ఉన్నావు అర్థం మరి అయితే ఏమైపోతుంది యు ఆర్ నాట్ గెటింగ్ కనెక్టెడ్ విత్ యువర్ ఓన్ హోమ్ యు ఆర్ మూవింగ్ అవే ఫ్రమ్ యువర్ హోమ్ సో స్వతహా జగదాత్మ స్వరూపాత్ దాని నుంచి వీడు దూరంగా వచ్చేసాడు దూరంగా వచ్చేసి అరణ్యంలోకి వచ్చేసాడు కదా గంధార దేశం నుంచి ఏమిటి అరణ్యం అంటే దేహారణ్యం ఈ దేహమే అరణ్యం ఏముందండి వీఆర్ ట్రాప్డ్ ఉంది బాడీ వీఆర్ ట్రాప్డ్ ఉంది బాడీ మనం దాన్ని ఆరాధిస్తాం క్యాటప్ టు ఆల్ ది టైం బతుకున్నంత కాలం దాన్ని సేవ చేయటంతో సరిపడ దానికి శుద్ధి చేయటం అన్నది వేరు అలంకారం చేయటం అన్నది వేరు శుద్ధి అన్నది ఇట్ ఈస్ మీటెడ్ అలంకారం అన్నది ఇట్స్ ఇట్స్ ఇమోషనల్ అనే సబ్జెక్ట్ తర్వాత బాడీ బేస్డ్ అహంక బాడీ బేస్డ్ అధ్యారూపాలు కాదు ఉండ మై గుడ్నెస్ ఇవన్నీ అధ్యారూపాలు బ్రాహ్మణోహం క్షత్రియోహం ధన్యహం ఆగ్యోహం అభిజనవానహం అంటే ఇంకా ఒకటి రెండు కల గీతలో ఇవన్నీ సో ఆ దేహం అరణ్యంలో ప్రవేశిస్తుంది ఈ దేహము తేజోబన్నాదిమయం దేహం వీరు కానే కాదు ఈ జడవది తేజస్సు అప్పు అన్నము వాటి కార్యములైనటువంటి భౌతిక పదార్థాలతో నిర్మాణమైంది ఏడు ధాతువులు ఉన్నాయి ఈ తేజోగంధములనే మూల తత్వముల నుంచి నిర్మాణమైన మధ్యామాంస అస్థి మేధ ఇత్యాది ధాతువులతో నిర్మాణమైనది వికారం మయట్టుంటే వికారం ఇవన్నీ కలిసి తయారైనటువంటి ద్రహమైన అరణ్యంలో దీనితో ప్రవేశించాడు దీంతో ప్రవేశించి ఇంకా వైరాగ్యం కోసం చెప్తున్నారు వాతపిత్త కఫ అని మొదలుపెట్టపెట్టారు వాతం పిత్తం కఫ ఇంకా ఎంతసేపు ఇదే దృష్టి బాగా ఉంటారు మనుషులు హార్ట్ హార్ట్ గోళ ఎప్పుడు మాట్లాడినా హార్టే లేకపోతే ఎప్పుడు టచ్ చేసినా ఎండాస్ కపి కార్డియాలజీ ఎంఆర్ఐ దీస్ దట్ ఇదే మన ఒక పెద్ద ఫైల్ ఈ ఫైల్ ఇక్కడి నుంచి అక్కడికి ట్రాన్స్ఫర్ అక్కడి నుంచి ఇక్కడికి ట్రాన్స్ఫర్ సమ్ ఇన్ఫర్మేషన్ ఇదంత లైన్ ఏటో టో దాని చుట్టూ పెద్ద వ్యవస్థ నిర్మాణం చేయటం ఏటో ఇదంతా ఇదంతా దేనికోసం అంటే దేనికోసం దేహం దేహానికి అనారోగ్యం చేస్తే మందు వేసుకోవడం వరకు బానే ఉంది కానీ ఇది జాగ్రత్త వ్యవస్థ అంతా కూడా దేహారోగ్యానికి సంబంధించే పెట్టేస్తే ఇప్పుడు నేను ఉన్నాను అనుకోండి ఒక శిష్యుడేమో హీఈస్ ది లియేషన్ బిట్వీన్ మీ అండ్ ది ప్యానల్ ఆఫ్ డాక్టర్స్ నలుగురు డాక్టర్స్ పుట్టకుహడు గుండె కుహడు తలకాయ కుహడు మోకాలు కుహడు నలుగురు డాక్టర్స్ ప్యానల్ ఆఫ్ డాక్టర్స్కి మళ్ళీ నేను అందరితో నేను మాట్లాడడం కోరు కదా ఒక శిష్యుడు హీ ఈజ్ ఇన్ఛార్జ్ ఆఫ్ ది హెల్త్ ఎఫ్ఐర్స్ అండ్ హీ మెయింటైన్స్ ద భోజనానికి ఇద్దరు ముగ్గురు ఉంటారు ఇంకో శిష్యుడిని భోజనానికి పేగ లియేషన్ వీడు స్వామీజీ ఇప్పుడే భోజనం చేస్తారు అప్పుడే భోజనం చేస్తారంటే ఇంకో శిష్యుడు ఇంకొక శిష్యుడేమో ట్రావెల్లో చూస్తూ ఉంటాడు ఇటు వెళ్తాయి మరి ఇది సంసారం ఏది ఇది అంటాను తర్వాత ఈ లియేషన్లో ఏతే గుండె ఎక్కడ ఉంది గుండె ఎలా ఉన్నది ఇది ఉంది బీపీ ఎంత ఉంది ఆక్సిజన్ ఇంటేక్ అంతే మరి మైక్రో మేనేజ్మెంట్ అంట నేను అడిగాను ఐ ఆస్కర్స్ అమెరికన్స్ని అడిగాను ఎవరైనా మీ If you monitor a person's health well, hmm. always think they will be in the hospital, An Omarap and Ganaralu R brasile, don't know if you would like to go to the hospital So when you come in, you'll do anyways process. Your doctor stops at least. One. One of the reasons why you're hearing this kind of micro management got how micro management is related in half hour-to-hour into 15 minutes. నడిచినప్పుడు ఎంత ఆక్సిజన్ తీసుకుంటున్నాడో అంత విడిచిపెడుతున్నాడు కూర్చున్నప్పుడు ఎంత తీసుకుంటున్నాడు అంత విడిచిపెడుతున్నాడు పడుకున్నప్పుడు ఎంత తీసుకుంటున్నాడో అంత విడిచిపెడుతున్నాడు చార్ట్ ఏం చేస్తారు ఈ చార్ట్లు అలా అలా పెరుగుతూ ఉంటాయి చార్ట్లు వారం రోజులు హాస్పిటల్లో ఉంటాయి ఇంక రెండు పేజీల మెటీరియల్ ఈ మెటీరియల్ వాళ్ళు టైప్ చేసుకోవడానికి ఓపిక లేక ఇక్కడికి పంపిస్తాయి వీటి టైప్ చేసి మళ్ళీ ఎక్కడికి పంపిస్తాడు అట్ అంటే ఇంత దేహాభిమానము అలా పెరిగిపోతుందండి ఎప్పుడూ కూడా వీటిని కొంచెం ఎలూఫ్నెస్ నేర్చుకోవాలి ఒక్క పిసర్ ఎలూఫ్గా నేర్చుకుని బాడీ అండ్ మైండ్ని ఒక్క పిసర్ రగ్గడ్గా వదిలేసేదాన్ని కొంచెం రగ్గడ్నెస్ కొంత రఫ్నెస్ కొంత ఎలూఫ్నెస్ ఇవన్నీ ఉండాలి అంటే వైరాగ్యానికే ఇవన్నీ పేర్లు వైరాగ్యం యాజ్ ఇట్ ఈస్ ట్రాన్స్లేటెడ్ ఇన్ టు ప్రాక్టికల్ సిచ్యువేషన్ ఇలా ఉంటుంది అంతేగాని ఇప్పుడు మీకు ఇంకొక ఫైనల్గా ఒక మాట చెప్పి ఇక్కడ ఆపేస్తాను పొట్టి మీరు బాడీ హండ్రెడ్ ఫిట్ హేల్ అండ్ హెల్దీ అట్ ఆల్ టైమ్స్ ఉండాలని మీరు అనుకుంటే ఇట్స్ ఎ పైప్ డ్రీమ్ ఇట్ విల్ నెవర్ హ్యాపన్ మీరు టెస్ట్ చేయించండి మీరు ఏ పార్టీ కైనా టెస్ట్ చేయించండి టెస్ట్ మీరు నాలుగు టెస్ట్లు చేస్తే మూడు టెస్ట్లు పాస్ అయితే పర్ఫెక్ట్ హెల్దీ పర్సన్ వీడు సచిన్ టెండూల్కర్ కనుక టెస్ట్ కెళ్తే నాలుగు టెస్ట్లు చేస్తే మూడు పాస్ అవుతాయి ఒకటి ఫెయిల్ అవుతుంది ఏదో ఉంటుంది సంథింగ్ అర్ అదర్ విల్ బి దే ఏదో కాలక్షేపం చేసుకోవాలి కానీ మన వాళ్ళు అంటారు పెద్దలనివారు ఏదో కాలక్షేపం అవుతుందండి అని కులసాగా ఉన్నారంటే కాలక్షేపం అవుతుందండి అని ఇవారు పాపం ఏదో అంటే కొంచెం ఏం కనుక నేను సున్నా భరించేస్తారు వాడి మీద అంత పెద్ద ప్రధానం పెట్టుకోరు శ్రీరామ శ్రీరామంతో నామేతం చేసుకుంటూ బతికేస్తారు భగవంతుడు ఇచ్చిన ఆయుర్దాయం కొంత అనుభవించటం కొంత కష్టాన్ని సహించటం ఇది లోపల మంది దిన వస్తే వేసుకుంటాం దేవుణ్ణి కలుచుకుంటూ ఉన్నాం అలా బతికేసి వారు భయపడ్డా ఇప్పుడు ఈ మోడర్న్ మెడిసిన్లో మోడర్నిటీ వచ్చి ఇట్ మేడ్ పీపుల్ హైలీ ఫ్రై కెండ్ పూర్ణస్ పౌర్ణమా రావ పూర్ణమ వశిష్య ఓం శాంత శాంతి శాంతి హరి ఓం శ్రీ గురుక నమీకృష్ణ